దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను మరి ఈ దినమంతా కాచి కాపాడి ఆయన కృపలు భద్రపరిచి మనందరినీ ఈ యొక్క కేబీపీఎం ప్లాట్ఫారం మీదకి ఆయన సమకూర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దేవి నామంలో మీ కూడి వచ్చిన మీ అందరికీ మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను మనము ఈ యొక్క ఆరాధనను మరి వార్ధన ద్వారా మనము ప్రారంభించుకుందాము శ్రావణ్ బ్రదర్ ప్రైజ్ లేడు బ్రదర్ చూం ప్రభాప మీకు వందనాల ప్రభా అబ్రహం ఇసాఫ్ యాకూబ్ల గొప్ప దేవ మా పితరుల మీకు వందనాలు ఈస్ ప్రభా ఆకాశాన్ని భూమిని సృయించిన గొప్ప దేవుడు ప్రభ మహిమ స్వరూపం వేసు ప్రభా మీకు వందన తండ్రి మా రక్షక అలెలుయా అతి త్వరలో మా కొరకే రాని ఉన్న గొప్ప దేవుడు ప్రభ మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అనేకులను సిద్ధపరచాలా ప్రభా పర్షుద్ధ ఆత్మశక్తి బలంకు దయచేయండి ఎడతెగక ప్రార్థన చేయాలా ప్రభ దివారాత్రులు ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలా ప్రభా దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనలేసి ప్రభా మీ నామ మహిమార్థమై లోకంలో మేము జీవించాలా ప్రభా అలాంటి అభిషేకం మాకు దయచేయండి అలాంటి ప్రార్థన శక్తి మాకు దయచేయండి ఒక ప్రభా స్కైప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని మీరు బ్లెస్ చేయండి ప్రభా లే నామ మహిమార్థమై ప్రతి ఒక్కరు రజ సేవలో బలంగా వాడబడాలా ప్రభా మీ యొక్క ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ఆత్మవరాలు ఆత్మ ఫలాలు మీరు దయచేయండి సర్వ కౌశాలు ధరించుకొని వినాం పెట్టుకొని ముందుకు బయలుదేరాలా ప్రభా గొప్ప ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వెనకడుగు మాత్రం వేయడానికి వీలేదు ప్రభ ముందుకే నడిపింపబడాలా మీరు గొప్ప ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి అలాయ రాజా ప్రతి ఒక్క దాంట్లో ప్రభా గొప్ప విజయాన్నిచ్చే గొప్ప దేవుడు ప్రభ ఆత్మస్వరూపణం అద్వితీయ దేవుడు ప్రభ షడ్ర మేషక పిజ్ఞాగులకు తోడైన గొప్ప దేవ మాకు తోడుగా ఉండను ప్రభ మోషకు తోడైన గొప్ప దేవ మాకు తోడుగా ఉండండి ప్రభ దావిదుకు తోడైన గొప్ప దేవ మాకు తోడుగా ఉండను ప్రభ ధానులకు తోడైన గొప్ప దేవ మాకు తోడుగా ఉండను ప్రభ మీ సహాయం మాకు కావాలా ప్రభ మీ నడిపింపు మాకు కావాలా తండ్రి మా వాళ్ళ ఏది కాదు ప్రభా మీ ఆత్మ మేము నడిపింపబడగలుగుతాం ప్రభా మీరు ఉంటేనే మాకు సాధ్యం ప్రభా మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమే రాజా సాధ్యపరిచి మా జీవితాలు అందట్లో ప్రభా వెలుగుమయంగా ప్రభావంలో నిలబెట్టారు మీ మాట సెలవేస్తే చాలు ప్రభా జీవితాలలో వెలుగేసి ప్రభా మీ చూపు చాలయ్యా వేసారిపోయిన జీవితాలలో ప్రభా చిగిరింపజేసే దేశయా ఆ లేదు యాహోలి ఫాదర్ మీకు వందనాలు ప్రభావ మీరే తోడుగా నీడగా ఉండి దేవవాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా దేవ పాఠం ద్వారా మీరు మహిం పొందండి ప్రోభ మీ నామ మహిమార్థమై మీటింగ్ జరగాల ప్రోభ మీకే మీకే మీకే మహిమ యుగ మీ నామికే మహిమ కలుగును గాక ఏసు కృష్ణ అమ్మమ్మ ప్రార్థన చేసినాం తండ్రి థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోదర్ దేవుడు మిమ్మల్ని దీవెస్ కాక ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజ్లాడు అన్నా పాట పాడతారాముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున జీవము గల దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయనా మేలు చేయకుండున తన పిల్లలకాయనా మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున జీవము దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయనా మేలు తన పిల్లల కాయనా చేయకుండునా పరలోక తండ్రి నడిగినా మంచి ఉలీయకుండునా పరలోక తండ్రి నడిగినా మంచి ఉలీయకుండునా కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున జీవము దేవుడు మౌనముగా ఉండున తన పిల్లలకాయన మేలు చేయకుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా సరి అయినా సమయానికి దయచేయక ఊరకుండున జీవము గల దేవుడు మౌనముగా ఉండున జీవము దేవుడు మౌనముగా ఉండున తన పిల్లలకాయనా మేలు చేయకుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యముక నీది ఉండునా సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యముక నీది ఉండునా తన మహిమా కనబరచుటకు దయచేయక ఊరకుండునా తన మహిమా కనబరచుటకు దయచేయక ఊరకుండున జీవము గల దేవుడు మౌనముగా ఉండున జీవము దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయనా మేలు చేయకుండున తన పిల్లల కాయనా మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండున జీవముగల దేవుడు మౌనముగా ఉండున జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లల కాయనా మేలు చేయకుండున తన పిల్లల కాయనా మేలు నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా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 ైజ్లాడ్స్టర్ సిస్టర్ ప్రార్థన చేసుకున్నా మహోన్నతుడ మహో పరిషత్ హస్తోత్రము ప్రభు దేవద్దుగా నా తండ్రి చిన్న మందుగా కోడి నా తండ్రి మీరు వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభు దేవ యదుగా తండ్రి మీరు నా తండ్రి మా నాతో మాతో మాట్లాడండి ప్రభు నా తండ్రి దేవా నుంచి నీ పక్షాన ప్రభా నిం చుండుతున్నాం బాగా ప్రభా దేవా నన్ను మరుగుపరిచి ప్రభ మీరే నా తండ్రి మాట్లాడండి ప్రభ దేవా మీ వాక్యం నా తండ్రి మాకు బోధించి నా తండ్రి దేవా వాక్యానుసారంగా నా తండ్రి దేవ తగ్గ జ్ఞానాన్ని అనుగ్రహించమని కృప్ చూపించమని జరేడని ప్రార్థించాడు వేడుకొని పొందుకుంటున్నాను పంచండి యోగు గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చేసుకున్నామండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చూసుకున్నాము ధ్యానిద్దాము దేవదూతలు యహోవా సన్నిధిని నిలిచోటుకై వచ్చిన దినం తటస్థించను ఆ దినమున అపవాది యగు వారితో కలిసి వచ్చాను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణినే అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందు అందులో సంచరించుచూ వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను దేవదూతలు యహోవా దేవుని సన్నిధిన నిలుచుటకాయి దేవుని దగ్గరికి ఆ హాజరవ్వాల్సిన సమయంలో ఆ ఒక సమయం వచ్చినప్పుడు దేవదూతలతో పాటు ఈ అపవాది కూడా దేవుని దగ్గరికి అటు ఇటు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అడుగుతా ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని చెప్పనని అడిగినప్పుడు అపవాది అంటున్నాడు నేను భూమి మీద భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరించి చూపచ్చేతున్నాను ఈ అహోబాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అని చెప్పనని ఆన్సర్ ఇచ్చాడు నేను అటు ఇటు తిరుగుతూ భూమి మీద అటు ఇటు సంచరించి సంచరించి వస్తున్నానయ్యా అని చెప్పనని అంటా ఉన్నారు అయితే అందుకు యహోవా నీ నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించేదివా అతడు యథార్థవంతుడును సత్యవంతుడినై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన భూమి మీద అతని వంటి వాడవడన లేడు అని అడుగగా అపవాది ఏం చెప్తావో అపవాది బదులు వేరే రకంగా ఉంది అయితే నువ్వు అటు ఇటు ఏంటి ఏ పని ఎటువంటి పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పనులు అంటే ఏ పని లేనప్పుడే చెడ్డ పనులు చెడ్డ తలంపులు సహజంగానే వస్తా ఉంటాయి అయితే దేవుడు అపవాత్ అంటా ఉన్నారు నువ్వు అటు ఇటు ఖాళీగా ఉండి అటు ఇటు తిరుగుతా తిరిగి వచ్చాను అని అంటున్నావు కానీ ఆ భూమి మీద తిరిగావు కదా ఆ భూ అందులో ఆ తిరిగినప్పుడు సరే భూమి మీద కదా ఆ భూమి తిరుగుతున్నప్పుడు నీవు నా దాసుడైన సేవకుడైనా యోబు సంగతి ఆలోచించావా తిరిగినప్పుడు అందరినీ గమనించి చూస్తానే వండుంటాడు కదా అప్పుడు చూసినప్పుడు నీకు యోబు యోబు అన్న ఆ మనిషి చూసుంటావు కదా మేబీ ఆ అతని గురించి ఆలోచించావా అతన్ని చూసావా అతను ఏంటి ఎటువంటి లక్షణాలు కలుగున్నాడు మనం ఎవరినైనా ఒకళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఒక మనిషిని పర్టికులర్ గా మనం చూసినప్పుడు వాళ్ళ గురించి ఏంటి అన్నది ఆ మామూలుగా వాళ్ళు మనకు పరిచయం ఉన్నా లేకపోయినా బయట అపీరియన్స్ ని బట్టి కానీ వాళ్ళ మాటల్లో కానీ ఎలాగైనా మనం కొంత అనాలసిస్ అన్నది చేసుకుంటా ఉంటాము అట్లాగే దేవుడు ఆ అడుగుతా ఉన్నాడు నా సేవకుడైన యోగ సంగతి ఆలోచించావా అతను చూశావా అతడు ఎలా ఎలా ఉన్నాడు అతడి గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు యోగుని గురించి అతను ఎలా ఉన్నాడంటే యథార్థత యథార్థవంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడిగా ఉన్నాడు యథార్థత అన్నది మనకి చాలా విషయాల్లో చాలా చాలా ముఖ్యమైనదిగా ఉంటా ఉంటుంది న్యాయవంతుడినే దేవుని అందు వీటన్నిట్లో కల్లా మరి ముఖ్యంగా ఏం కలిగి ఉన్నాడు యోగం ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి కలిగి జీవిస్తా ఉన్నాడు చెడుతనాన్ని కూడా విసర్జించి భూమి మీద నివసిస్తా ఉన్నాడు అతని దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు భూమి మీద అతని వంటి వాడెవడన లేడు అని చెప్పానని సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఎవరో ప్రతి మనిషి ఏదో ఒక లోపంతో ఏదో ఒక రకంగా ఉండుండొచ్చు కాని ఈ యోబు అన్న మనిషిలో అయితే ఏమీ లేదు యోబు దేవుని దాసంలో ఎటువంటి చెడుతనం గాని అన్యాయం గాని అవితే దేని విషయంలో కూడా ఆ ఏమీ లేదు ఒక చెడుతనం కాని ఏది లేదు దేవుడు దేవుడి దగ్గర యోబు అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు ఆ మాట అపవాదిని అడిగితే అపవాది ఏం చెప్తా ఉన్నాడు ఏం మాట్లాడుతా ఉన్నాడు యోబు తొమ్మిదో వచనంలో చూద్దాము యోబు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడా ఆయన ఏంటయ్యా భయభక్తులు ఉంది చెడుతనం పోయింది ఏమి చేయట్లేదు అని చెప్పనని అడిగిన అంటున్నావు ఊరకనే ఉన్నాడా ఆయన నీ ఎందు కడిగి చెడుతనాన్ని విసర్జించి న్యాయంగా ఉంటున్నాడు ఏమన్నా ఊరకనే ఉంటున్నాడా ఏంటి నివు అతనికి అలా క్వశ్చన్ చేశాడు చేసి నీవు అతనికి అతని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టు కంచె వేసి తీవు కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయినను విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సంస్తమును మొత్తినేడలా అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అంటున్నారనమాట అయితే ఊరకనే ఏమన్నా ఊరొకనే ఉన్నాడో నీ ఎందుకు భయభక్తులు కడిగి చెడుతనం కలిగి న్యాయ న్యాయాన్ని పట్టుకొని అన్యాయంగా ఉండకుండా యథార్థంగా ఎందుకున్నాడు నీవు అతని అతని కలిగిన సమస్తానికి నువ్వు కంచెసి కదా ఆ అతనికి అతని ఇంటి వారికి అతని మీద అతని కలిగిన సమస్తం మీద కంచవేసి మించావు కదా నువ్వు అతని చేతి పనిని దీవించావు కదా అతని ఆస్తి దేశంలో అందరికంటే ఆయన బహుసంపన్నవంతుడు కదా ఆయన ఆస్తి ఎవ్వరికన్నా అందరికీ అందరికంటే ఎక్కువగా మించి కదా అందుకనే అతను నీ అందు భయభక్తులు కలి ఉన్నాడు నీ విషయంగా యథార్థంగా న్యాయంగా ఉంటా ఉన్నాడు అని చెప్పనని ఆ దేవుడికే చెప్తా ఉన్నాడు అయితే అతను ఏంటి ప్రతి విషయంలో మనుషుల్ని అయితే మోసపుచ్చగలడు ఆ ఈ మాట అంటే అదే కదా ఫస్ట్ ఫస్ట్ అవ్వ ఆదాం విషయంలో కూడా జరిగింది అదే కదా మీరు ఆ కాయ తినద్దు ఆ ఫలం తిన్నా మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాన్ని తిన్నప్పుడు మీరు చచ్చిపోతారు అని చెప్పానని అన్నప్పుడు ఆ అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞ విధించినప్పుడు ఆ అప్పటి దాకా వాళ్ళు ఏ క్షణం ఎప్పటిదాకా ఉన్నారంటే దేవుడు మాట మేరకుండా ఆ అపవాది ఎంటర్ అవ్వక ము ఎంటర్ అవ్వనంత వరకు దేవుడి మాటకి విదేతలై ఆయన మాట ఆజ్ఞని గైకొని లోబడి ఉన్నారు కానీ ఎప్పుడైతే ఈ అపవాది ఎంటర్ అయ్యాడో మోసము అబద్ధములకు జనకుడు అని చెప్పడానికి అతనికి పేరు ఉందనే ఉంది మోసం చేసే ఆ లక్షణం వల్ల ఆ ఆ అవ్వని మోసపుచ్చాడు కానీ మనల్ని మోసం చేశాడు అప్పుడే కదా వాళ్ళ జీ మంచి చెడ్డల ఫలాలని తెలివినిచ్చి ఫలాలను తిని ఆ దేవుడు ఆగ్ని మీరారు కానీ మనల్ని అయితే అవ్వని లేకపోతే ఆ తర్వాత ప్రతి విషయంలో ఎవరు మనల్ని మోసం చేయగలడేమో కానీ దేవుడు దేవుడి విషయంలో దేవుడిని యన మోసం చేయలేడు దేవుడికి చెప్తా ఉన్నాడు ఆయన ఓర్కునే ఉన్నా నీకు లోబడి ఉన్నాడా నీ విష నువ్వు చెప్పినట్టు నీ ఆజ్ఞల్ని కై కొన్నాడా చెడ్డతనాన్ని విసర్జించాడా ఏం చేశాడు ఎందుకు చేశాడు అవన్నీ సరే విసర్జించాడే అనుకో ఎందుకు విసర్జించాడు నువ్వు ఆయనకి సమస్తం ఇచ్చేశావు ఆయన ఆస్తిని ఆయన దేశంలోనే ఆయన్ని గొప్ప సంపన్నవంతుడిగా ఉంచావు ఇంకా ఆయనకి అన్యాయం చేసి సంపాదించాల్సిన అవసరం కూడా లేదు ఆ యథార్థతని వదిలేసి ఆ తప్ప పనులు చేసి కానీ సంపాదించిన అవసరం లేదు అన్ని విషయాలను ఆయనకి కంచెసేసావు కాబట్టి ఆయనకు అవసరం లేదు కాబట్టి ఆయన యథార్థంగా ఉంటున్నాడేమో నీ అంది భయభక్తులు కలిగి ఉంటున్నాడు ఒక్కసారి తీసి చూడు అని చెప్పనని అలా ఉన్నాడు ఊరికనే ఉన్నాడా అని చెప్పని దేవుణ్ణే మోసం చేయాలని చెప్పనని చూస్తా ఉన్నాడు కానీ దేవుడు మనలాగా కాదు కదా ఆ మోసపోవడానికి దేవుడిని అంత మోసం చేయాలనుకున్నా దేవుడు అన్నీ తెలుసు సమస్తం ఎరిగిన తండ్రి కాబట్టి ఆయన ఎన్ని మాటలు చెప్పినా సరే చూడు ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి నీ చేయి చాపి అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా ఆ అన్నాడంట ఏంటి ఇప్పుడు నువ్వు అన్ని అన్ని విషయాల్లో అతన్ని ఎంతగానో కాపుదల కా కాపుదల్లో ఉంచావు నీ కాపుదల్లో అన్ని విషయాల్లో నీ కంచెను ఉంచావు నువ్వు భద్రపరిచావు ఒక్కసారి ఆ కంచెను తీసేసీ అతడు నీ మొహం మీదే నీ మొహం మీదే నిన్ను దూషించి అతన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పనని అంటా ఉన్నారు ఆ అంటా ఉన్నప్పుడు యహోవా ఇదిగో ఇదిగో అతనికి పన్నెండో వచనంలో యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అతనికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను అని చెప్పనని వాక్యం సెలవిస్తా ఉంది అయితే దేవుడు సరే చెప్తున్నావు కదా అన్ని ఇచ్చాను అన్ని విషయాల్లో కా కంచినేసి ఉంచాను అని చెప్పనని అంటున్నావు కదా సరే ఆయన భక్తి దేని గురించి వచ్చాయో నా గురించి వచ్చాయా లేకపోతే అతను కలిగి ఉన్న సంపద వాటి గురించి వచ్చాయో ఇప్పుడు నువ్వు నువ్వు తెలుసుకుందు గాని అని చెప్పాను కానీ నేను అతను కలిగి ఉన్న సమస్తమును సమస్తం నీవాసం దేవుడు ఇంకప్పుడు దేవు ఆ కాపుదల కానీ కంచెం కానీ తీసేసినప్పుడు తీసేసి ఆ అపవాదికి అప్ప చెప్పేశాడు అతనికి మా ఆ ప్రతిదీ అనుకున్న సమస్తానికి ఆ అపవాది వశం చేశారు కానీ అతనికి ఏ మాత్రము ఏ హానియు అతనికి అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాది సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు దేవుడు ప్రతి దాని మీద నుంచి దేవు అతని అపవాదికి వసం చేసేశారు సరే నువ్వు ఏదన్నా చెయ్యి చేస్కో కానీ ఆయన ప్రాణాల జోలికి మాత్రము ఆయనకి ఏ హాని చేయొద్దు అని చెప్పనని ఆ మాట ఒక ఆజ్ఞని ఇచ్చి మిగిలిన దానికి ఏదన్నా చేసుకో అతని యథార్థత ఏంటి అతని భక్తి ఏంటి దేని గురించి ఆయన అంత భక్తి యథార్థతను కలిగి ఉంటున్నాడు అని చెప్పనని ఆ దేవుడానికి సెలవు ఇచ్చినప్పుడు అతను ఇంకా బయలుదేరి బయలుదేరి వెళ్ళారని చెప్పనుంది అయితే మనకి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఆ ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదో వచనంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చాలా ఆజ్ఞలు ఆ ఆ అధ్యాయంలో చాలా రకాలైన ఆజ్ఞలు కట్టడలు నిబంధనలు అన్ని ఇచ్చాక తీసుకొని వాటిని శ్రద్ధగా పాటించి వాటికి కి లోబడి ఉంటాయి ఆ మీకు ఈ కింద దీవెనలన్నీ వస్తాయి మిమ్మల్ని ఇట్టి రీతిగా దీవిస్తాను అని చెప్పనని దేవుడు సెలవిచ్చారు అయితే నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఇరవై ఎనిమిది ద్వితీయోపదేశము అధ్యాయంలో నీ దేవుడైన యహోవా మాట మొదటి వచనాల్లో చూసుకున్నట్టయితే మొదటి వచనం నుంచి పద్నాలుగు వచనాల వరకు చేసుకున్నట్టయితే నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నింటినీ అనుసరించి నడుచుకొని నీవు నీ దేవుడైన యహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించను అని మొదటి వచనాలలో చెప్పింది అక్కడి నుంచి ప్రతి వచనము యోప్గారి విషయంలో యోప్గారి విషయాల్లో నెరవేర్చబడి ఉంది ఆయన ఇక్కడ చూపించిన ఈ బ్లెస్సింగ్స్ అన్ని అన్నిటికీ ఆయన యోగ్యుడిగా పెంచబడి ఉన్నారు ఆయన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తానని ఆయన అతను యోబు గారు నివసించే ఆ దేశంలో అందరికంటే సంపన్నవంతుడుగా ఉన్నాడు నీ దేవుడైన యహోవా మాట వినే ఎడల నీ ఈ దేవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను చెప్పనని రెండో వచనంలో ఉంది నీ నీవు పట్టణంలో దీవించబడదువు పొలవులో దీవించబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ నీ దుఃఖటెద్దలు నీ గొర్రె మేకల మందలు అని చెప్పనని నాలుగో వచనం వరకు ఉంది ఆయన పశువుల విషయంలోనూ గొర్రెలు వంటలు అనేక విధాలుగా భూఫలం విషయాల్లో కూడా ఆయన ఎంతగానో హెచ్చింపబడి ఉన్నారు అయితే నీ గంపయు పిండి పిసుకు తోట్టేయు దీవించబడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు లోపలికి వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు నీవు నీ పాడి నీ మీద పడిని శత్రువుల యహోవా నీ సన్ నీ ఎదుట హతము చే చేయను చేయును వేరొక త్రోవను నీ మీదకి బయలుదేరి ఏ వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగును యహోవా ఆజ్ఞాపి ఆ కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చి చిన్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ఇలాగా చాలా ఈ ఇరవై అధ్యాయంలో మొదటి వచనం నుంచి పద్నాలుగు వచనాల వరకు ఇలా చాలా చాలా దీవెన్లు ఆ యోగ్ గారికి ప్రతి ఎవరైతే దేవుడి మాటలు ఆజ్ఞలు గైకొని ఉంటారో వారి మీదకి ఈ ఆజ్ఞ ఈ ఆశీర్వాదాలన్నీ వస్తా ఉంటాయి అదేవిధంగా ఆ యోగారు కూడా ఆయన యథార్థతను భక్తిని దేవుడి అందు ఆ భయభక్తులు కలిగి ఉండడం వల్ల న్యాయవంతుడై ఉండడం వల్ల దేవుడు అతనికి కలిగి ఉన్న సమస్త విషయాలు ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడిన రీతిగా అన్ని విషయాల్లో ప్రభువు ఆయన ఆయన్ని దీవిస్తా హెచ్చిస్తా విస్తరింపజేస్తా వచ్చారు విస్తరింప చేస్తా వచ్చినప్పుడు ఆయన భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన్ని ఆశీర్వదించి బహుగా విస్తరింపజేసాడు అలాగే ఇంకా ఇంకొక కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయంలో కూడా ఇంకొక వర్షణం ఉంటుంది నీ కుడి పక్కన వెయ్యి మంది ఆ ప్రక్కన తొమ్మిదవ కీర్తనలో అధ్యాయం ఒకసారి ఆ వర్షం చూసుకున్నాము నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఏ అపాయము నీ యొద్కు రాదు అని చెప్పనని వాక్యం సెలవిస్తా ఉంది ఆ ఇరవై ఎనిమిది ప్రకారం అవి వాటితో పాటు ఈ మన నీ ప్రక్కన పదివేల మంది పడిపోయినా నీ కుడి ప్రక్కన పదివేల మంది అంటే అలాగ ఎంత మంది ఏమైనా నువ్వు నీకు మాత్రం దేవుని ఆజ్ఞలో లోబడి జీవించినప్పుడు మనం రీసెంట్ గానే ఈ కాలిఫోర్నియాలో ఒక ఈ స్క్రో ట్రోల్ అవుతా వచ్చింది ఒక ఒక షార్ట్ వీడియో చిన్నది ఆ కాలిఫోర్నియాలో కూడా మనం చూస్తా ఉన్నాం ఒక వీడియోలో ఆ ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో మొత్తం కంచుకు మొత్తం కాలిపోయి ఉంటే ఒక్క ఇల్లు మాత్రం ఈ అసలు ఆ దాఖలలో లేదు ఆ కాంపౌండ్ వాల్ దాటి ఏ అపాయం కూడా ఆ అతని ఇంటి మీదకి రాలేదు అతను ఎంత దేవుడి ఎలా భయభక్తులు ఎంత కాపుదల ఉందో దేవుడి కాపుదల ఎంతగా పొందుకున్నాడో ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్స్ లో కూడా మన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం చూస్తా ఉన్నాము అట్టి రీతిగా దేవుడు ఆ దేవుడి కృప ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి పక్షాన ఆ విస్తరింపజేస్తా ఉన్నారు ప్రభు అలాగే ఆ అలాగే ఇప్పుడు మొదటి వచనాలలో చదువుకున్నట్టుగా ఆ అధ్యాయంలో యోగు అధ్యాయంలోనే మొదటి అధ్యాయము ఆరో వచనంలో చదువుకున్నాం కదా దేవదూతలు యహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది దేవదూతలతో పాటు దేవు అపవాది కూడా వారితో కూడా కలిసి దేవుని సన్నిధిలో వెళ్లారు దేవదూతలతో పాటు దేవుని సన్నిధిలో దేవదూతలతో పాటు అపవాది కూడా వెళ్ళారు అయితే ప్రతి ఒక్కరు మనం మనం కూడా మనం దేవుడు ఎదుట ఆ మనల్ని మనం కనపరచుకోవాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు ఆ కనపరుచుకోవాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు మన యథార్థత ఆ మనము ఎలా ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు దేవదూతలే దేవదూతలు వచ్చారు అపవాది వచ్చాడు అలాగే మనం కూడా దేవుని ఎందు దేవుని ఎదుట మనము ప్రత్యక్షం అయినప్పుడు మనం దేవుని ఎదు ఎట కనపరుచుకున్నప్పుడు మన యథార్థత మన నీతి మన భక్తి న్యాయం మనం ఎట్టి రీతిగా ఉన్నాము అన్నది ఒకసారి మనం కూడా చూసుకొని మన యథార్థత దేవుని ఆజ్ఞలను కైకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని అందు నిలిచి దేవుని కృప పొందుకునే వారిగా మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాము మహన్నతల మహాపరిషత్తుల మీకు వందనాలు బ్రవ్వ మీకు స్తోత్రాలు దేవా ఎదుగు నా తండ్రి దేవ యోగ గారి గురించి నా తండ్రి దేవ మీరు నా వాక్యం ద్వారా నా తండ్రి దేవా మీరు చెప్పి ఉన్నారు బ్రవ్వ యోగ్ నా తండ్రి యథార్థవంతుడు నా తండ్రి న్యాయవంతుడు నయ్యండి దేవ మీయందు ప్రవ భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారయ్యా దేవా ఎదుగు నా తండ్రి దేవ అటు రీతిగానే మేము కూడా నా తండ్రి మా మేం కూడా ప్రభు మా యథార్థంతో నా తండ్రి మేము న్యాయ మాయందు నా తండ్రి భయభక్తులు ప్రవ్వా ప్రవ్వా మీ అందరూ ప్రవ నిలుపుకొని ప్రవ న్యాయంగా నా తండ్రి మేము ప్రవర్తించడానికి ప్రవ దేవ మేము నా తండ్రి మీ అంతా నా తండ్రి నిలబడాల్సిన సమయంలో ప్రవ దేవా నా తండ్రి దేవ ఆనందంతో నా తండ్రి దేవ మేము చేసిన కార్యములను బట్టి తండ్రి దేవా దేవా మహం చాటేసుకున్న స్థితిలో కాకుండా ప్రభ దేవా మీ సన్నిధిలో ప్రభ ధైర్యంగా నిలబడ్డానికే మీ కృప చూపించండియా దేవ యోగాన్ని బట్టి మీరు గొప్ప సాక్ష్యం అయితే ఇచ్చి అన్నారు అతని వంటి వారు భూమి మీద ఎవ్వరిని లేరని చెప్పనని దేవా మా విషయంలో కూడా ప్రభ మా యార్థత నా తండ్రి మేము నా తండ్రి కాపాడుకొని మీ అందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి కృప చూపించి నా తండ్రి సహాయాన్ని అనుగ్రహించమను బ్రవ్వ మీ సన్నిధిలో నిలబడాల్సిన సమయంలో ప్రభు దేవా మాలో నా తండ్రి ఎటువంటి అవధేయత లేకుండా మేము నా తండ్రి మీ సన్నిధానంలో నిలిచే కృపను నా తండ్రి మీ పాదాల దగ్గరికి చేరొచ్చే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని కృప చూపించమని దేవ మీ దగ్గరికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన చెప్పనని మేము నా తండ్రి మీ చేత నా ప్రభు దేవా మాటని నా తండ్రి దేవా పొందుకోవడానికి కృప్ చూపించమని సహాయాన్ని అనుగ్రహించమని నజరేయుడని ఏసైనా అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నాయి ప్రార్థిద్దాము నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నా ప్రభువా నా తండ్రి స్థుతులు స్తోత్రాలు వాక్యం ధర మాట్లాడి అవున తండ్రి యథార్థంగా ఉంటే దేవుడు ప్రభువ మరి వారి హృదయ తీర్చగల సమర్థుడు నమ్మదగిన వాడు కనుక మరి నువ్వే నమ్మదగిన దేవుడు అని మరి యోగు నమ్మిండు ప్రభు ఆయనకు పరీక్ష పెట్టినా కూడా అందులో నెగ్గిండు ప్రభు అవును నా తండ్రి ప్రభు మరి పరీక్షలు వస్తే ఇవి మరి శోధనలు మరి మాకెందుకు వస్తున్నాయి దేవుణ్ణి నమ్మినాక అనే మరి ఆలోచనలో ఉంటారు కానీ మరి దేవుడే పరీక్షించవచ్చు అందుకనే ప్రభు ఆ పరీక్షలో మా తండ్రి మేము కూడా నెగ్గులాగన నా తండ్రి వాక్యం ద్వారా మేము జీవించలాగిన సహాయం అనుగ్రహించండి వాక్యం చెప్పిన సహోదరిని పుట్టండి తాగండి స్వస్థత కలగజేయండి వాళ్ళ ఇంట్లో శాంతి సమాధానము నెమ్మది దయచేయండి మీకు సాక్షులుగా ఎలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే నైనా ముఖ్యంగా నా తండ్రి యాదగిరి బ్రదర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి పుట్టండినైనా గాయంలో నుంచి విడుదల దయచేయండి స్వస్థత కలగజేయండి వాళ్ళ కుటుంబాలను అందరినీ ఏసుక్రీస్తు నామంలో రక్షించుకోనమని తండ్రి అందరికీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభావ మీకు స్తోత్రం రేణుకా సిస్టర్ ముట్టండి తాకండి స్వస్థపరచండినైనా కల ముదులుకొని అరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలగజేయండి ఏసుక్రీస్తు నామంలోనైనా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి హీ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభు జనం నుంచి విడుదల దయచేయండి ప్రభువ మరి తండ్రి మీరే స్వస్థత కలగజేయమని మీ కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం తండ్రి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన అలాగే ప్రభువ ఎలిసమ్మ గురించి కంటి ఆపరేషన్ గురించి ప్రభు నైనా ఆమె కన్ను చూపు ప్రభువ మరి మంచిగా అవుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువ ఎలాంటి నొప్పి లేకుండా నాయన మీ మహిమ ధరన తండ్రి బిడ్డను ముట్టండి తాగండి స్వస్థత కలగజేయండి ఏసు క్రీస్తునామను స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం అలాగే ఉదయ సిస్టర్ను ప్రభు ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రతి ఒక్క గాయాన్ని మానపండి ప్రభు ప్రతి ఒక్క శోధన కొట్టి వేసుకేణుడు తప్పించండి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏసు క్రీస్తునాములు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం నాయన గొప్పదేవుడు నైమగర రాజు సర్వాధికారి మీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన ప్రభు అలాగే నా తండ్రి ఫాదర్ ను ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యంతో ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థత కలగజేయండి ప్రభు సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రతి శోధన ఆటంకం కొట్టివేయండి ప్రభువ ప్రతి ఒక్క నా తండ్రి వ్యతిరేకమైన కార్యాన్ని వేసునా వాళ్ళు గద్దిస్తున్నావు నా తండ్రి మీరే స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా నువ్వు అక్కడ పోయినాయనా ఈ లోకంలో నమ్మదగిన దేవుడు ప్రభు అలాగే వాళ్ళ దిలిపి వాళ్ళ కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు నా తండ్రి నాయన నేను స్తుతించి గనపరిచేవారిని ప్రభు యథార్థవంతులకు తాన్ని మీరు తోడై ఉంటాను అన్నారు ప్రభు మరి వారికి మీరు తోడయ్యండి ప్రభువ మరి మీకు స్థుతుల స్తోత్రాలు ప్రధాన విషయంలో కూడా కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన మీకు మహిమ చెల్లిస్తున్నాయన ఈ రాత్రి కాలం సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను పట్టిన వాక్యం ధర ప్రభువ ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాలను మేము సరిచేసుకొని మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పెడుకొని తండ్రి ఆమెను